మరి ఆ సమదర్శనానికి సాక్షిత్వానికి ఒకదానికోటి సంబంధం ఇంకోటి ఏమిటి ఇది పొందాలి అంటే నువ్వు సత్వగుణంలో ఉండాలి వ్యవహారం సత్వగుణంలో చేస్తే తప్ప నువ్వు సమదర్శనాన్ని సాధించలేవు సమదర్శనాన్ని సాధిస్తే తప్ప నువ్వు స్వరూపజ్ఞానాన్ని సంపాదించలేవు స్వరూపజ్ఞానం సంపాదిస్తే తప్ప నీకు కేవల ఆత్మనిర్ణయానికి వీలు కావట్లేదు మరి కేవల ఆత్మనిర్ణయం అవ్వకపోతే నువ్వు కైవల్యాన్ని సాధించేది ఇట్లా ఎందుకని కైవల్యం అనేది కేవలాత్మ నిరసనతో ముడిపడింది కేవలాత్మ నిర్ణయం అయితే సరిపోయిందండి అన్నా అనుకోండి సరిపోలేదయా కేవలాత్మను నిరసించాలి ఏదైనా సరే నీకు నిర్ణయం అయితే నిర్ణయం నాస్తి సర్వదా నిర్ణయించే వాడిని నిరసించేంత వరకు నీకు జన్మరాహిత్యం వీలుగా నిర్ణయించేవాడు లేకుండా పోతే ఏ దేంతోనూ పని లేదు అంటే అర్థం ఏంటి ఆత్మకు స్థాయి భేదాలని నిర్ణయించారు విష్టి సాక్షి అయినటువంటి ఆత్మ సమిష్టి సాక్షి అయినటువంటి ఆత్మ విశ్వసాక్షి అయినటువంటి ఆత్మ భగవాన్ రమణులు ఏమంటారంటే మూల వృత్తి అయిన అహం అది ఆత్మ మూల వృత్తి అయిన అహం ఆత్మ దాన్ని నువ్వు కనుగొనాలి ఎప్పటికైనా సరే విచారణ ద్వారా కనుగొనాలి ఏమండి నేనేమైనా చేసి కనుగొంటానండి ఏమైనా చేస్తే వ్యవహారం అవుతుంది కానీ మరి కనుగొనలేవు కదా మరి విచారణ కూడా చేయడమే కదండిలో ఏదో చేతులతో సంపెంగపూలతో పూజ చేశాడో లేకపోతే మల్లికాభుషములతో పూజ చేశాడో మల్లికార్జునుడు అయ్యాడో లేకపోతే మరొకటి అయ్యాడు ఏదో ఒక పేరు పెట్టి నామరూపాలతో ఈశ్వరార్చన చేస్తే కనుగొనలేవు అంటున్నారు కదా మరి ఎలా కనుక్కోవాలండి అంటే విచారణతో కనుక్కోమంటున్నారు కదా మరి విచారణ కూడా చేయటమే కదా ఎవరు కాదన్నారు చేయటమే లోపల చేయటం ఇదేమో బయట చేయటం అదేమో లోపల చేయటం ఎంతకాలం చేస్తాడు విచారణ చెయ్యడు నిర్ణయం అయ్యేదా కానీ చేస్తాడు ఆ తర్వాత విచారణతో పనే ఉంది అవసరం లేదు ఇది ధర్మమా అధర్మమా మొదటి విచారణ అక్కడ మొదలుపెట్టింది ఇది జ్ఞానమా అజ్ఞానమా రెండో విచారణ ఇక్కడ చేశారు ధర్మాధర్మ విచారణ జ్ఞానాజ్ఞాన విచారణ విచారణలు రెండే మిగిలినవన్నీ మనం దాంట్లో విభజనలు ఏర్పాటు చేసుకున్నాం విద్యా విద్యల విచారణ ధర్మాధర్మ విచారణ రెండే ఉన్నాయంతే జ్ఞానమన్నా విద్య అన్నా ఒకటే అజ్ఞానమన్నా అవిద్య అన్నా ఒకటే సో మానవ జీవితం మొత్తం మీద జ్ఞాన మార్గంలో చెప్పేటటువంటి విచారణలన్నింటినీ కలిపి రెండు మాటల్లో చెప్పమన్నాం అనుకోండి ఒకటేమిటి విద్యా విద్యల విచారణ రెండు ధర్మాధర్మ విచారణ అంటే అర్థం ఏమిటండి ఏ నేను శరీరధారిని కదా మరి వ్యవహరించకుండా ఉండలేను కదా ఏదో వ్యవహారం కనీసం గాలి తీసుకుని విడిచిపెట్టడం అనే వ్యవహారం లేకపోతే శరీరం నిలబడదు కదా మరి అది కూడా వ్యవహారం కదా ఆకలి దెబ్బికలు శరీర పోషణ నిమిత్తం ఆకలికి అన్నం వేయాలా వద్దా వేయాలి మరి గాలి పిలిచాలా వదలాలి పెంచడమే కాదు వాళ్ళ కూడా వదలాలి రక్త ప్రసరణ జరగాల ఆ జరగాలి దేహక్రియలన్నీ జరగాల ఆ జరగాలి నిమిత్తం జరగాలి కర్తగా జరగకూడదు అంటే ధర్మాధర్మ విచారణ ఇప్పుడు ఎలా చేయాలట లోక ధర్మం పారమార్థిక ధర్మం ధర్మంలో రెండు స్థాయి భేదాలు ఎలా ఉంది ఒకటేంటి లౌకిక ధర్మం రెండోది పారమార్థిక ధర్మం పారమార్థిక ధర్మం దృష్ట్యా లోకంలో వ్యవహరించాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి లోకరీతిగా వ్యవహరించే ధర్మంలో ద్వంద్వాలు ఉంటాయి అందులో ప్రధానంగా రజోగుణ ధర్మం ఉంది స్వార్థం ప్రధానంగా అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా మనకి కొన్ని పనులు సేవా మార్గంతో కూడుకొని ఉన్నటువంటి పనులు అంటే ఏంటి విద్యా బోధన కానీ వైద్యం లేదా దేవాలయంలో పనిచేసేటటువంటి అర్చకులు కానీ అర్చక వృత్తి గాని వైద్య వృత్తి కాని విద్య బోధించేటటువంటి ఉపాధ్యాయ వృత్తి కాని ఇట్లా కొన్ని వృత్తులు ఆ కేవలము సేవాభావంతో చేయబడేటటువంటి వృత్తులు అక్కడ మరి వాళ్ళకి ఉపాసి ధర్మంగా మరి వాళ్ళకి వాళ్ళ జీవిత జీవితం గడవడానికి సరిపడా ఇవ్వబడాలా వద్దా సమాజం చేత ఇవ్వబడాలి సమాజం వీళ్ళని పోషించుకోవాలా పోషించుకోవాలి అయితే కాలాంతరంలో ఏమైపోయింది ఇప్పుడు విద్యని కొనవలసిన అవసరం వైద్యాన్ని కొనవలసిన అవసరం పూజలను కొనవలసిన అవసరం దాకా సమాజం వచ్చేస్తుంది కారణం ఏమిటి దాంట్లో వెళ్ళి విశేషం కూర్చుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లౌకిక ధర్మంలో ఏం జరుగుతుందంటే విశేషం వచ్చి కూర్చుంటుంది ఎప్పుడైతే విశేషం వచ్చి కూర్చుందో అందులో ఆహారం జరిగింది అప్పుడు ధర్మం మెట్టు కిందకి దిగిపోతుంది రజోగుణ ధర్మంతో జరిగేటటువంటి వ్యవహారం తమో గుణ ధర్మంతో జరుగుతుంది జరిగేటప్పటికీ ఇంకప్పుడు విచక్షణను కోల్పోతాటి